నాలుగు ముప్పై నాలుగవ కీర్తన నడవరు జీయక నవ్య మార్గమిది అడుగిది వైష్ణవ మార్గమిది ఘనసుక ముఖ్యులు కన్న మార్గమిది జనకాదులు నిత్యల మార్గమిది సనత్ కుమారుడు జ్వరపు మార్గమిది మనువులు వైష్ణవ మార్గమిది నలుగడవశిష్ఠు నడచు మార్గమిది ఇలవేద వ్యాసుల మార్గమిది బలిమిగలు ధ్రువ పట్టపు మార్గము మలసిన వైష్ణవ మార్గమిది పరమ మార్గం విదే ప్రపంచ మార్గము గురుమార్గం విదే గోప్యమిదే గరిమెల శ్రీవేంకట మాకును మరపెను వైష్ణవ మార్గమిది నడవర జడి యొక్క మార్గమిది అడుగిది వైష్ణవ మార్గమిది